అందడానికి అవకాశం లేదు మన మనసులో కల్పించుకునేటువంటి భావాలన్నీ ఎందుకన్నా తెలుసా ఆల్రెడీ ఆరోపణలన్నీ ఆరోపితం ప్రతిదీ ఆరోపించుకుంటూ పోతున్నాం రజు సర్పవత్ కాబట్టి పామును చూసినట్టుగా ప్రతిదీ చూసుకుంటూ మన భావాలకే మనం పూలమాలలు వేసుకుంటున్నాం మెడలో మనకే ఆ సంస్థను తెలుసు అని ఇటువంటి వాళ్ళం శాస్త్రలోతలను పట్టుకోలేము ఎందుకంటే అది ఆత్మజ్ఞానం ఇప్పుడు చూసారా ఆత్మజ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది నో అన్నాడు ఆత్మజ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది అనుకున్నాం అనుకోండి ఎంత కాలం అట్లా ఉండినా కూడాను మనకు దానికి సంబంధించిన జ్ఞానం పూర్ణంగా అర్థం కలగ ఇప్పుడు సామాన్యమైన వచ్చాడు అనుకోండి అది ఇక్కడ ఇక్కడ మళ్ళీ తారతమ్యాలు ఉంటాయి సామాన్య వ్యక్తి వస్తున్నాయినా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలన్నాయినా ఆత్మజ్ఞానం వల్ల నీకు మోక్షం వస్తున్నాయి అని చెప్పచ్చు ఎందుకంటే అతనికి అంతకు మించి బోధానికి లేదు కానీ కొద్దిగా ముముడ్చు వచ్చాడు అనుకోండి జిజ్ఞాసు అయ్యాడనుకోండి అటువంటి జిజ్ఞాసుకు బోధించేటప్పుడు జనరల్ గా చెప్పేది వేరుగా ఉండాలి కానీ జిజ్ఞాసుకు చెప్పేటప్పుడు మాత్రం శాస్త్రం శాస్త్రీయంగా అర్థం కావాలి సాంప్రదాయకంగా అర్థం కావాలి కాబట్టి ఆత్మ జ్ఞానం వల్ల మోక్షం ప్రాప్తించే అవకాశం లేదు కాబట్టి విద్యాయాహ ఫలం ఏమిటి ఆత్మవిద్య యొక్క ఫలము అంటే అవిద్యా నివృత్తే అది జరిగితే చాలు అయిపోయింది చీకటిప్పుడైతే పోయిందో ఇక వస్తువు తనంతట తాను స్వతసిద్దంగా స్వప్రకాశంగా భాషిస్తూ ఉంది ఇట్ ఈస్ సెల్ఫ్ ఎవిడెంట్ ఆత్మం సెల్ఫ్ ఎఫ్రిజెంట్ ఆత్మను దానిని ప్రకాశింపజేయడానికి రెండవ వస్తువు అంటూ అవకాశం లేదు కనుక ఇది ఆచార్యోపదేశ పరంపర ప్రాప్తత్వం ఇది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది కాబట్టి సత్యం జ్ఞానం అనంతం ఒక్కసారి మళ్ళీ ఎందుకనంటే ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది మంత్రం స్టార్ట్ అయింది తదేశాభ్యుక్త అంతకు ముందు చూచారా బ్రహ్మ విత ఆపునతి పరం ఫోర్ నేనది మీకు రిపీటెడ్ గా చెప్తాను నాలుగు బ్రహ్మ విత్ పరం ఆపునతి అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ డెఫినేషన్ అక్కడి నుంచి మంత్రం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో నిహితం గుహాయం పరమే వ్యోమన్ నంబర్ టూ శోష్ణతే సర్వకామాన్సహ నంబర్ త్రీ బ్రహ్మ విపశ్చతే నంబర్ ఫోర్ ఇది ఇప్పుడు ఎస్టాబ్లిష్ కాదు బ్రహ్మ విత్ ఆప్తి పరం నాలుగు ఆ మొదటి పదం ఉంది చూచారా బ్రహ్మవిధ్ ఆప్నోతి పరం అనేటువంటి బ్రాహ్మణ వాక్యంలో ఉండేటువంటి మొదటి పదం ఏదది బ్రహ్మ దానికేమిటో తెలుసా ఈ శ్లోకంలో ఈ మంత్రంలో ఇప్పుడు ఆ నాలుగు పదాలకు సంబంధించింది ఈ మంత్రం ఆ మధ్యలో ఉంది తదేశాభ్యుక్త లింక్ అయ్యా ఈ మంత్రం చెప్పబోతా ఉంది బ్రహ్మవిధ ఆపునతి పరం బ్రహ్మవిదుడు మోక్షాన్ని పొందుతాడు ఎట్లా అనేది మంత్రం చెప్తూ ఉంది రుక్ ఎందుకంటే ఇది వాక్యం ఇది బ్రాహ్మణ వాక్యం రుక్ చెప్తూ ఉంది మంత్రం అని అన్నాడు కాబట్టి అది లింక్ అది లంకే మంత్రానికి వాక్యానికి మధ్యలో లంకె తదేశాభ్యుక్త ఇప్పుడు మంత్రం ఏంటి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యోవేదన హితం గుహాం పరం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వకామాన్ సహా బ్రాహ్మణ విపసితే అక్కడ వరకు మంత్రం మళ్లీ వాక్యాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి వచితం స్టార్ట్ అయిపోతా ఉంది ఇది మధ్యలో మంత్రం కొటేషన్ ఈ కొటేషన్ దేనికి బ్రహ్మవిధాప్ోతిపరం అనేటువంటి వాక్యానికి ఇచ్చినటువంటి కొటేషన్ కదా ఇప్పుడు ఆ నాలుగు పదాలు ఈ మంత్రంలో ఆ నాలుగు పదాలు వివరణ ఉంది అని మీకు మొదట చెప్పాను ఎట్లా ఉందో తెలుసా బ్రహ్మ మొదటి పదం దానికి వివరణ ఏంటో తెలుసా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అది వివరణ గుర్తుపెట్టి రాసుకోండి లేకపోతే మీకు జ్ఞాపక ఉండవు బ్రహ్మ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ నెక్స్ట్ ఏంటి బ్రహ్మ విదాపున్నతి పరంలో విత్ యో నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అక్కడికి యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అనేది విత్ అనే పదానికి వివరణ బ్రహ్మ విత్ ఇంకేం కావాలి మీతో తర్వాత పదం ప్రప్నోతి సో శ్రుతేమాన్ సహ అది ప్రాప్నోతి తర్వాతేమిటి పరం బ్రహ్మణ విపచ్యతేసారా ఇప్పుడు దాని వివరణ కనుక బ్రహ్మ విత్ ఆపునం ఇప్పుడు మొత్తం టోటల్ ఈ రోజు కవర్ అయిపోతాది బ్రహ్మ ఫస్ట్ ఏంటది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మాన్ని నిర్దేశిస్తూ ఉన్నాడు కాబట్టి సత్యం ఏదైతే ఉందో అది సత్యం కాబట్టి ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో ఉన్నట్లుగా ఏదైతే మనకు తెలుస్తూ ఉందో అది వికారయుతంగా ఉంది మార్పు చెందుతూ ఉంది ఇది ఈ రూపంలో ఉంది అని మనం నిర్ణయించిన తర్వాత నిర్ధారణ చేసిన తర్వాత తద్్రూపం వ్యభిచరతి అది గుర్తుపెట్టి ఎగ్జాంపుల్ మర్చిపోవండి అదేంటది కుండ ఎందుకని మార్పు చెందుతూ ఉంది కనుక సో ఈ దృష్టాంతాన్ని పెట్టి చూసినప్పుడు మట్టి మృతికెత్తవ సత్యం ఎందుకని మార్పు చెందకుండా ఉంది గనక కుండ తయారుగాకముందు మట్టి ఉంది కుండ తయారైన కుండ పగిలిపోయిన తర్వాత ఉంది త్రికాలముల మట్టే ఉంది ఇది మధ్యలో ఉంది గానీ ఎప్పుడు లేదు కాబట్టి తద్పం వ్యభిచరతి ఈ కుండ యొక్క రూపం వ్యభిచరతి వికారం చెందుతూ ఉంది కాని మట్టి యొక్క రూపం వికారం చెందడం లేదు గనక ఇది అనృతం అది సత్యం మృతికేత్యవా సత్యం కుండలు నామ రూపాల పోకడలే మట్టి పాత్రలకు మన్నే ఉండ జగమంతటికి నీవే నిండా ఇన్నో ఇన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు మారని రూపం ఆరని దీపం భువిలో దివిలో నీవే సకలం ఎన్నో ఎన్నో రూపాలు సత్యం బ్రహ్మ ప్లేయర్ అయిపోతే నెక్స్ట్ జ్ఞానం ఇప్పుడు జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికి జ్ఞానము కలగది కలది జ్ఞానము కలిగి ఉండుట అనేటువంటిది మాత్రం కానీ కాదు ఎందుకని జ్ఞానము కలదన్నప్పుడు అది జ్ఞానకర్త జ్ఞాత చూచారా జ్ఞాత జ్ఞేయము కాదు జ్ఞాత జ్ఞేయము జ్ఞానము కాదు జ్ఞానము జ్ఞేయము జ్ఞాత కాదు ఇది త్రిపుటి వస్తూ కనుక ఏది ఉండినా జ్ఞాతలో ఉండేటువంటి జ్ఞానం జ్ఞేయములో ఉండేటువంటి జ్ఞానం జ్ఞానములో జ్ఞానముగా తెలిసేటువంటిది ఈ మూడిట్లో ఉండేటువంటి జ్ఞానానికి ఆలంబనంగా ఉండి అవి లేకపోయినా తాను విలక్షణంగా ఏదైతే స్వప్రకాశంగా ఉందో అది జ్ఞానం గనక ఈ జ్ఞానం అనే పదానికి అర్థం జ్ఞప్తిహి అంటే భావసాధన జ్ఞాన శబ్ద భావసాధన జ్ఞప్తి అంతేగాని జ్ఞాన కారుక మన జ్ఞాతృ కారణం కాదు తెలుసుకునేటువంటి జ్ఞాత కాదు కారకత్వం లేదు జ్ఞాతృ కారకత్వం లేదు క్లియర్ అందువల్ల వినేది చెవి వినేది చెవి చెవి వింటూ ఉంది అనుకోండి అంటే మనసు చెవి ద్వారా వింటూ ఉంది ఇది జ్ఞానం కలుగుతుంది మనకు ఇప్పుడు ఇది ఆత్మని చెప్పాల్సి వస్తుంది కన్ను చూస్తూ ఉంది రూపం కంటికి అందుతూ ఉంది ఇది ఫలానా అని చెప్తున్నాం మనం అయ్యా ఇదేమిటి అన్నాం అనుకోండి ఇది వాచ్ అంటే చెప్తున్నాం ఎందుకంటే రూపం కనపడుతుంది రూపం ఎవరికి కనపడుతుంది కంటికి కనపడుతుంది మనసు కన్ను ద్వారా రూపాన్ని తెలుసుకుంటూ ఉంది కాబట్టి మనస్సు వేత్త తెలుసుకునేటువంటిది జ్ఞాత ఏదైతే కనపడుతుందో వాచి అది జ్ఞేయం తెలుసుకోవడానికి ఉపయోగపడే కారణం ఇక్కడ జ్ఞానం కలుగుతుంది ఈ మూడు జ్ఞానమే కనుకైతే ఈ మూడు జ్ఞానం కావాలా ఈ మూడు జ్ఞానమని మీరు చెప్పారనుకోండి ఇదన్నప్పుడు అది కాదు అది అన్నప్పుడు ఇది కాదు వీటికి పరిమితత్వం వస్తూ కాబట్టి జ్ఞానం ఎప్పుడైతే పరిమితత్వం అవుతూ ఉందో ఇది మళ్ళీ వికారయుతం అవకాశం ఉంది ఇప్పుడు చూడండి శ్రోత్రం శ్రోత్రం మనసో మనోయత్ దుసర శ్రోత్ర శ్రోత్ర అది చివి మనసో మనోయత్ వాచోహ వాచం స ఉ ప్రాణ ప్రాణ చక్షు అతి ముచ్య ధీరా ప్రత్యాశ్లో అమృత భవంతే ఉపనిషత్ కేనా చూసారా శ్రోత్రం చెవి వింటూ ఉంది గనక వినేది చెవి అని నువ్వు అనుకోవచ్చు నా చెవికి చెవి చెవి వింటూ ఉంది అని ఏది వింటూ ఉందా స్వామిజీ ఆ చెవి వింటూ ఉంది అని తెలుసుకునేది మనసు కనుక మనస్సు జ్ఞానం నా మనసో మనోయత్ అది శ్రోత్రం మనసహ మనహ మనసు ఆ మనసుకు మనసు ఎందుకని మనసులో జరిగేటువంటి వికారాలు కూడా నీకు తెలుస్తూ ఉన్నాయి మనసు ఎప్పుడు మార్పు చెందుతూ ఉంది అలా మార్పు చెందేటువంటి మనసులో జరిగేటువంటి సమస్తాన్ని నువ్వు తెలుసుకుంటూ నిన్న ఉన్న భావాలు ఈ రోజు మనసులో లేవు మనసులో ఈ రోజు వేరే భావం ఉంది ఇంతకు ముందు ఉన్న భావం ఇప్పుడు లేదు అది ఇది మనసులో మారుతూ ఉంది ఇలా మనసులో మారుతూ ఉందనేటువంటి సమస్తం భావాల్ని నువ్వు తెలుసుకుంటావు నీకు అర్థం మనసు గాఢ నిద్రలో లేకుండా పోయింది నువ్వు నా ప్రాణస్య ప్రాణ కాబట్టి ప్రాణం జ్ఞాత అంటే నో ఎందుకని ఉపసరోగంలో చూసినానికి అర్థమైపోద్ది నా ప్రణ నా ప్రాణం అల్లాడుతుంది నా ప్రాణం అల్లాడుతుంది అంటాడు నీ ప్రాణం అల్లాడుతుందని నీకు తెలుసు సార్ ద నోర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద నోన్ ప్రాణం తెలుస్తూ ఉంది అల్లాడుతూ ఉందని ఇలా అల్లాడేటువంటి ప్రాణాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు గనక నువ్వు ప్రాణం అయ్యేందుకు అవకాశం లేదు ప్రాణం పోయేటప్పుడు కూడా తెలుస్తాడు అంతమాషా నా ప్రాణం పోతుంది అంటాడు చూండి నా ప్రాణం పోతుందని బ్రతికించండి అంటే అది పోతే పోయి నేనుంటాను నాకు అర్థం అవుతుంది కాబట్టి ప్రాణం పోతూ ఉందని ఎప్పుడైతే నువ్వు చెప్తున్నావో అలా ప్రాణం పోతూ ఉంది అనేది కూడా నీకు అర్థం అవుతుంది కనుక నువ్వు ప్రాణం కావు చెచ్చు సహ చెట్టు కాబట్టి కంటిన్యూ చూస్తున్నావు కన్నుకు కన్నుగా ఉంది మనసుకు మనసుగా ఉంది ఇక్కడేంటో తెలుసా జ్ఞాత ఇవిగా ఉన్నాయి ఇవే జ్ఞానంగా కనపడుతూ ఉన్నాయి కాని ఉపనిషత్తు చెప్తున్నది ఏంటంటే అతి ముచ్చిరాహీర పురుషులంటే ఎవరో తెలుసా డబ్ల్యూటీసీని పడగొట్టేవాళ్ళు కాదు ధీర పురుషులు వీళ్లునైనా ఏదైతే ఉందో కనపడుతూ దాన్ని విస్మరించేటువంటి వాళ్ళు అతి ముచ్చ దాన్ని విడిచిపెట్టేటువంటి వాళ్ళు ఏమని ఇది కాదు వీళ్ళు ధీర పురుషులు ఏదైతే అనిత్యమైనటువంటిది ఉందో ఇదే జ్ఞానం అనుకుంటున్నాం ఎప్పుడైతే అవే జ్ఞానం అనుకుంటున్నామో వాటి మీద మమకారాలు పెంచుకుంటున్నాం నేను నాది అనేటువంటిది డెవలప్ అయిపోతా ఉంది ఇప్పుడు కాబట్టి మనసు లేను మనసుకు సంబంధించిన భావాలన్నీ నావి మనసులో ఏవి కావాలంటే అవన్నీ జరగాలి ఆ కోరికలన్నీ కూడా ఈడేరాలి నేను తృప్తి చెందాలి ఇవన్నీ పట్టి పీడిస్తూ ఉన్నాయి ఇదే సంసార సంసారం అంటే ఇంకేం లేదు దీని నుంచి విముక్తులు పొందేవాడు ముముచ్చు మోక్ష పెంచగలిగినటువంటి వాడు మోక్షమేంటి ఇదే బంధ విముక్తి బంధం ఏంటి నీకు ఏదైతే దుఃఖాన్ని కల్పిస్తూ అదంతా బంధమే ఈ ప్రపంచంలో కనుక ఎందుకు బంధం నుండి విడిపడాలనుకుంటూ బంధంలో అందం లేదు కనుక అందుకని దాని నుంచి విడిపడాలనుకుంటున్నాడు దుఃఖం కలుగుతుంది కనుక సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి నువ్వు విడిపడాలనుకుంటున్నావు కాబట్టి అతి ముచ్చిరాహ ప్రశ్మలోకాత్ ప్రశ్మలోకాత్ అమృత భవంతి కాబట్టి ఈ లోకంలోనే ఏ బంధాలైతే ఉన్నాయో వాటినంతా కూడా తెలుసుకుంటూ అనిత్యంగా తెలుసుకుంటూ అనృతంగా తెలుసుకుంటూ ఇందులో సత్యము లేదు జ్ఞానము లేదు అనంతం కాదు సత్యము జ్ఞానము అనంతమైనటువంటిది బ్రహ్మ అదే మోక్షము అది నాకు కావాలి బ్రహ్మవిధ ఆపునోతి పరం కాబట్టి బ్రహ్మముని తెలుసుకునేవాడు పరమ ఆపునోతి అటువంటి వాడు శోకం ఆత్మవిత్ ఇలా బ్రహ్మాన్ని తెలుసుకునేటువంటి ఆత్మ విధులు ఎవడైతే ఉన్నాడో ఆత్మను తెలుసుకునేటువంటి వాడు శోకం తరతి దుఃఖాన్ని దాటిపోతూ ఉన్నాడు దుఃఖాన్ని దాటిపోవాలని కోరుకునేటువంటి వాడిని నేను కనెక్షన్ అందువల్ల అతి ముష్య ధీరాహ అమృత భవంతి ఇక్కడ వాళ్ళు ఈ అనిత్యమైనటువంటి వాటిని అన్నింటిని మొదలుపెట్టి అమృతత్వాన్ని పొందుతూ ఉండారు కాబట్టి శ్రోతం ఇప్పుడు ఏదైతే శ్రోత్రం ఉందో మనసు ఉందో బుద్ధి ఉందో బుద్ధి జ్ఞాత కాని జ్ఞానం అనేది జ్ఞాత కాదు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు జ్ఞాపితి అంటను జ్ఞాత మనసే గనక బుద్ధే గనక ఆత్మని గనక నువ్వు చెబితే ఇది జ్ఞాత అయింది మళ్ళీ జ్ఞేయము కాదని అర్థం జ్ఞాత జ్ఞేయము కాదు జ్ఞేయము జ్ఞాత జ్ఞానము కాదు ఇది త్రిపుటి ఒకటి కాకుండా మరొకటిగా ఉందంటే పరిమితంగా ఉందని అర్థం ఎప్పుడైతే పరిమితంగా ఉందో పూర్ణత్వం లేదని అర్థం పూర్ణత్వం లేని నశించిపోతుంది నశించిపోయేది ఆత్మయ్యందుకు అవకాశం లేదు ఎందుకని ఆత్మ సత్యం వికార రహితం వ్యభిచారతి చూసారు సెకండ్ ఇంత ముందు ముంతామూకుడు బాలలో కొండలు నామరూపాల పోకడులే మృతికే సత్యం అది ఆ ఫస్ట్ చరణం ఏదైతే ఉందో నిర్దేశం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే దాంట్లో సత్య నిర్దేశం ఆ పాటలో మొదటి చరణంకు రూపముచం సౌ ప్రాణశ ప్రాణు సహేవా స్వరూపము కాబట్టి బుద్ధి తెలుసుకుంటూ ఉంది అన్నప్పుడు ఆ బుద్ధి తెలుసుకోవాలంటే నువ్వు ఉంటేనే మళ్ళీ అర్థమవుతుంది ఇప్పుడు బుద్ధి సమంత తెలుసుకోలేదు జ్ఞాతానికి బుద్ధి తెలుసుకోలేదు ఎందువల్ల నిన్న చూచారు కదా సూర్యప్రకాశంలో ఏదో ఒక ప్రకాశం ప్రకాశంలో ఉంటేనే అర్థం నీ రూపాన్ని చూపిస్తుందేమో కానీ న్ని ప్రతి రూపాన్ని చూపిస్తుంది గాని ఇది చీకట్లో ఉంటే చూపించేందుకు అవకాశం లేదు అందువల్ల ప్రకాశంలో ఉండేటువంటి అర్థమే నీ రూపాన్ని ప్రతిఫలింపజేస్తూ ఉంది ప్రతిబింబింపజేస్తూ ఉంది చైతన్య జ్యోతిషాసి మనసహ మన సామర్థ్యం శ్రోత్రం కేనోపనిషత్తు మీద శంకర భాష్యం ఆచార్యుల భాష్యం అక్కడ చైతన్య జ్యోతిష అవభాసితశ आ चैत्य ज्योति आत्म ज्ञापन प्रकाश ज्ञप्ति ज्ञापन शब्द ज्ञप्ति अति प्रकाशिस्ट तन ज्ञात चैतन्य ज्योतिष अवभाषित श मन मन सामर्थ्यम का मन आलोचू बुद्धि आलोचल मनोबुद्दुकी आलोचे शक्ति देश वे ఎదురుగా వచ్చినటువంటి రూపాన్ని ప్రతిబింబింపజేసేటువంటి శక్తి దేని వచ్చింది దీనికంటే కేవలం అది ఉండడమే కాదు ప్రకాశంలో ఉంది అట్లాగే దర్పణం ప్రకాశంలో ఉంటే మన ఎదురుగా వచ్చినటువంటి రూపాన్ని ప్రతిఫలింపజేస్తూ ఉందో ప్రతి ప్రతిబింబాన్ని దూపెడుతూ అట్లాగే చైతన్య జ్యోతిష అవభాసి మనసహ మన సామర్థ్యం రూపాలకు రూపమునీవే రూపములేని స్వరూపమునీవే తమ అది ప్రకాశింపజేస్తా ఉంది కాని సూర్యుడు దర్పణాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు దర్పణం మన యొక్క ప్రతిబింబాన్ని చూపెడుతూ నేను దర్పణాన్ని ప్రకాశింపజేస్తున్నాను అని సూర్యుడికి ఉందా ప్రకాశ ఉందే అప్పుడు కర్త అవుతాడు కనుక తాను ప్రకాశిస్తూ ఉన్నాడే గాని నేను దీనిని ప్రకాశింపజేస్తున్నాను అనేది లేదు తను ప్రకాశించడమే స్వప్రకాశం అందువల్ల నేను చెప్పాను జ్ఞాన జ్ఞానం అంటే ప్రకాశయుతం ప్రకాశక స్వరూపం అర్థమైంది జ్ఞానము కలది కాదు జ్ఞానమును కలిగి కాదు జ్ఞాన స్వరూపమై కాబట్టి తాను ప్రకాశించేటువంటి సూర్యుడికి నేను దీనిని ప్రకాశిస్తున్నాను అనేటువంటి లేదు అలాగే స్వప్రకాశమైనటువంటి ఆత్మకి నేను ఈ బుద్ధిని ప్రకాశింపజేస్తున్నాను అనేది లేదు తన ప్రకాశంలో ఇవన్నీ నడుస్తూ అందువల్ల ఇది జ్ఞాత ఇది కాబట్టి జ్ఞాత శ్రోత మంత విజ్ఞాత కాబట్టి వింటూ ఉంటే నువ్వు శ్రోత చూస్తూ ఉంటే నువ్వు ద్రష్ట కాబట్టి మనసు కంటి దగ్గరకు వచ్చినప్పుడు ద్రష్ట చెవి దగ్గరకు వచ్చినప్పుడు శ్రోత మనసు మనసులోనే ఉంటే మంత బుద్ధి దగ్గరకు పోతే విజ్ఞాత తెలుసుకుంటూ ఉంది కాబట్టి ద్రష్ట శ్రోత మంత విఘ్నాత ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటికీ కూడా ప్రకాశింపజేసేది తాను వీటికి ప్రకాశింప చేస్తూ విలక్షణంగా ఉంది ఎందుకని ద్రష్ట ఉంటే ప్రకాశింపజేస్తున్నా ద్రష్ట లేకపోతే నేను ప్రకాశ స్వరూపంగా ఉన్నా మనసు ఉంటే మనసును ప్రకాశింపజేస్తున్నా మనసు విలీనమైనప్పుడు నేను నేనుగానే ప్రకాశిస్తూ ఉన్నా గాఢ నిద్రలో రూపాలకు రూపమునీవే రూపము లేని స్వరూపము నీవే నిలిచిన వేళ ఎన్నో ఎన్నో రూపాలు అర్థమవుతుంది ఇవిడ కాబట్టి జ్ఞానం అని పేరు పెట్టామనుకో నీకేం పేరు నువ్వు నెప్తి మేం పెట్టుకోవడం ఈ పేర్లన్నీ ఊరు పేరు అక్కడ ఉంది ఇక్కడ ఉంది సత్యం ఉనికి ఊపిరిని వై నిలిచిన వేళ ఆ ఉన్నది ఉండడానికి కారణమైనది నువ్వు ఊపిరి ఊపిరి ఉంటేనే మనిషి ఎట్లాగైతే ఉంటాడో ఇది అచ్చా ఇది జ్ఞానం కాబట్టి సత్యం జ్ఞానం అనంతం కాబట్టి సత్యం కుండ ముంత ముకుడు బాణలో రూపానికి రూపం ఇవి ఇంకేంటి అనంతం అనంతం చూడండి అనంతం మూడవది అనంతం ఏంటి అనంతం అంటే ఎద్ది అవిభజ్యత దేని చేత కూడా విభజింపకుండా ఉండేటువంటిది విభజింపబడకుండా దేనికి దూరం కాకుండా ఉండేటువంటిది సరేనా కాబట్టి ఈ ప్రపంచంలో ఎందుకు మనిషి సంతృప్తి పొందలేకపోతున్నాడు ఏది కావాలి